సో ఈ మనస్సు సంకల్పిస్తోంది అన్ని రకాల విషయాలని సంకల్పిస్తూ మనస్సుతోటి మీరు ఫిజిక్స్ ను సంకల్పించవచ్చు కెమిస్ట్రీని సంకల్పించవచ్చు వ్యాకరణాన్ని మీమాంసం ఎన్నెన్నో శాస్త్రాలను సంకల్పించవచ్చు మంచి సంకల్పించవచ్చు చెడు సంకల్పించవచ్చు హిట్లర్ యుద్ధాన్ని సంకల్పించాడు సెకండ్ వరల్డ్ వార్ సంకల్పించాడు మహాత్మా గాంధీ గారి శాంతిని సంకల్పించారు ఎక్కడ ఎవరు ఏది సంకల్పించినా అది మనస్సే ఆ మనస్సు వెనక ఏమీ వెలుగు మనస్సు వెనక వెలుగు ఏది అని అడిగాడు మీరు వెళ్ళి కృష్ణ శిష్యుడు దానికి సమాధానం కేవలం ఉపనిషత్తు ఉపనిషత్తు చనివీట్లా చదవాలి ఉపనిషత్తుని కాశీఖండంలాగాను లేకపోతే మాఘపురాణంలాగా గొలవకూడదు అక్కడ అంతా డివిజన్ భేద ప్రధానంగా ఉంటుంది అంటే భేదము విశ్వాసము తర్వాత కర్మలు ఎక్కువ కొన్ని రిచువల్స్ కర్మలు కథలు ఇవన్నీ కలగా ఇవన్నీ కలబోస్తే పురాణంలాగా ఉంటుంది కొన్ని చోట్ల పురాణంలో వేద ఇది కూడా వేదాంతం కూడా ఉంటుంది మీరు కూడా ఉంటుంది మీరు పట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఎలాగంటే ఉపనిషత్ ఇప్పుడు మా చిన్నప్పుడు నాన చెప్పినవారు నువ్వు పప్పు తీసుకురా నేనేమో పొడుగు తీసుకు వస్తాను ఆ రెండు కలుపుకుని సెపరేట్ చేసుకుని వెళ్దాము చేసేదండి ఆ పురాణంలో అలా ఉంటుంది ఆ పొరుగు వచ్చి పప్పు నేను సెపరేట్ చేసి తీసుకోవచ్చు ఆ కథలన్నీ అలా కవర్ చేసి పెడతాయి ఆ కథల్లో ఆ సారాన్ని మీరు తీసుకోవాల్సింది అది మీకు చేత కాకపోతే కొండే విలు అస్ట్ కాబట్టి కన్ను లోపల ఒక పరమాత్మ అంతర్యామి కలిగాడు ఆ అంతర్యామి కారణంగానే కన్ను చూసుకోవచ్చు అంటే భావన చేయగలిగితే ఇప్పుడు మీ చిన్నప్పుడు మీకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఆ కన్ను మీకు సహకరిస్తూనే ఉంది జ్ఞానం రాకముందు అంటే నేను ఫలానా వ్యక్తిని అనే ఒక పర్సనాలిటీని మీరు అడాప్ట్ చేసుకోకముందు కూడా కన్ను చూస్తూనే ఉన్నది దాన్ని కన్ను అనాలే నా కన్ను అన్నా హక్కు లేదు కన్ను అది ఎలా చూస్తోంది దాని ఏదో ఒక అంతర్యాలు ఉండి దానికి చూసే శక్తి ననుగ్రహిస్తున్నాను కన్ను లోపల ఉన్న శక్తి నేను కాదు నాదీ కాదు అంటే పరిచ్ఛిన్నమైన అహంకారము కాదు అది పూర్ణమైన పరమాత్మ అయితే మన నా స్వరూపము ఈ పరిచ్ఛమైన అహంకారమా అది కాదు నీ స్వరూపం కూడా అపూర్ణమైన పరమాత్మయే అని ఆ దాన్ని తెలుసుకోవాలి ఆ తెలుసుకోవటంలో ఫస్ట్ స్టేజ్ భక్తి ఫస్ట్ స్టేజ్ ఏమిటి ఈ కన్ను లోపల ఉండేటువంటి ఈ సామర్థ్యము ఈ శక్తి అది నాది కాదు నేను కాదు అది పరమాత్మది అని నేను తెలుసుకుంటాడు అది ఫస్ట్ స్టేజ్ దాంట్లో కొంచెం భేదం ఉన్నదిగా అది భక్తి ఆ పరమాత్మయే నా యొక్క ధాత్మస్వరూపము అని తర్వాత తెలుసుకుంటాడు దాని జ్ఞానం అది భక్తి అది జ్ఞానము కాబట్టి భక్తి అంటే అలా ఉంటుంది అంటే అంతేంటనే ఎవరైనా భక్తి ముఖ్యం అండి తెలుసుకోవడం జ్ఞానం అనవసరం అన్నాడు అనుకోండి వాడు అంధవిశ్వాసంలో పడిపోతాడు అంధవిశ్వాసంలో పడిపోతాడు సైన్స్ లాబొరటరీకి వెళ్ళి లాబొరటరీలో పనిచేయడం ముఖ్యమండి తెలియడం ఎందుకు ఉంటే పుస్తకాలు ఎందుకు తెలుసుకోవాలవసం కష్టపడి పనిచేయడమే ముఖ్యమన్నాడు అనుకోండి వాడు ఆ లాబొరటరీ నేను ఇప్పుడు దాన్ని నిప్పు పెట్టేస్తాడు ఎందుకంటే ఏదో తప్పు చేస్తాడు వీళ్ళు అక్కడ తెలియదు కదా ఏదో తప్పు చేస్తాడు తప్పు చేస్తాడు మండిపోల్ఫ్యూరిసిడ్ లో నీళ్లు పోయాలా నీళ్లలో సల్ఫ్యూరి క్యాసిడ్ పోయాలా లెబ్రేటరీలో టెన్ పర్సెంట్ సెల్ఫ్యూరికాషన్ చేయమన్నారు టెన్ పర్సెంట్ సెల్ఫ్యూరికాసిడ్ టెన్ పర్సెంట్ వెయిట్ బై వెయిట్ సెల్ఫిరికాషన్ చెయ్యి అన్నారు అంటే తొంభై నీళ్లు పది సబ్ఫీల్ క్యాసిడ్ తీసుకోవాలి వీడు తొంభై నీళ్లు తీసుకున్నాడు పది సల్ఫీర్ క్యాసిడ్ తీసుకున్నాడు వెయిట్ చేసి ఇప్పుడు అది వీళ్ళతో పోయాలా ఇది దాంట్లో పోయాలా ఆ నీళ్లు తీసుకుని సల్ఫిరి క్యాసిడ్ లో అదంతా చేతుల మీద పడింది వీడిని హాస్పిటల్కి పట్టుకెళ్ళి అలా ఏం చేసేవరా అంటే నాకు తెలీదు వీళ్ళు కలుపుకున్నాడు కదా కలిపాను అలా కలుపుకుండా నీళ్లలో సంస్ గ్యాసులు కలపాలి కాని సంస్ గ్యాసుడ్ లో నీళ్లు కలుపుకూడదు రెండు ఒకటే కదా అంటే ఒకటి కాదు మరి అదే తెలుసుకోవాలి కాబట్టి భక్తి చేసేస్తానంటే దాళ్ళలో భక్తి ఏం చేస్తారు తెలుసుకోకుండా ఏ ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది భక్తిని జ్ఞానాన్ని సపరేట్ చేసేస్తారు భక్తిని జ్ఞానాన్ని ఎవడు సెపరేట్ చేశాడో వాడు మూర్ఖుడు అది విషయనోత్రేత్రంత్రరీరం ఎోత్రమంతరోత ఆత్మా అంతర్యామ ఈ ఆత్మ ఎన్నిసార్లు చెప్పారు చూడండి అంటే అది ఆత్మయే అని తెలుసుకో అంతర్యామే అంతర్యామే అని అంటున్నాము బానే ఉంది అంతర్యాది నాకంటే భిన్నంగా ఉన్నట్లు మాత్రం అనుకో స్వరూపము అంతర్యామి అని కూడా తెలుసుకోవచ్చు తర్వాత అభుత కన్ను చెగ్గు ఇవన్నీ పోగాయి ఇవన్నీ పొడవేంటండి ఇవన్నీ మూడిజైపోతాయి తీసుకెళ్లి కాల్చి పారేస్తే ఏముంది ఏమీ లేదు కానీ వాటిల్లో ఉండే ఆ శక్తి ఎక్కడికి పోదు ఫ్యాన్ చెడిపోయింది అనుకోండి ఎలక్ట్రిసిటీకి ఏమవుతుంది ఏమీ అవుతుంది బంబు యూజ్ అయిపోతే ఎలక్ట్రిసిటీకి నష్టం ఏమి ఉంటుందండి ఎలక్ట్రిసిటీకి నష్టమే ఉండదు అది ఎలా ఉండాలి అది అమృత అధ్యాతనం మీ స్వరూపము అమరూపము అనుగురించే నేను పుట్టాను నేను పోతాను అని మీరు ఆ లాంగ్వేజ్ ఆ బిలీఫ్ ఆ స్ట్రక్చర్ నేను దాంట్లో ఉండదలుచుకుంటే దాన్నే మీరు పట్టుకుని ఉండదలుచుకుంటే ఇది మీరు ఉపయోగపడదు హర్తింగ్ యొక్క సార్ ఇక్కడికి వచ్చి మీరు హర్తింగ్ యొక్క సార్ మీరు చక్కగా నేను పుట్టాను నేను పోతాను పోయి ఆయుషోమం చేసుకుంటే ఇంకో పదిహేను ఎక్కువ మొదటిగా క్షేమం వాళ్ళని చెప్పాను చాలా అలా చెప్తారు మీరు ట్రై చేసుకుంటే మంచిది యూ కెన్ లివ్ ఇట్ యూ ట్రై ఆయుష్ హోమం చేసుకుంటే ఇంకో పది ఏళ్ళు బతకచ్చు ఇంకో పది ఏళ్ళు పది ఈ బీపీలు ఇవన్నీ ఇంకో పదివేలు మోయ్యాల్సి ఉంది అది దాన్ని సిద్ధపడాలి అది నాకు మునిమను అన్ని చూసేదాకా నేను బతకాలనుకున్నప్పుడు అది వీటి అన్నిటికీ సిద్ధపడాల్సి ఉంటుంది కాదు అవి రాకుండా ఏదైనా హోమం ఉందీ ఏదో హోమాలు ఉన్నాయి ఆయన ఒక ఆయన ఉన్నారు ఆయన పెద్ద పెద్ద వేశాలో ఆయన ఆయన చెప్తారు వీళ్ళు ఆయన అడగండి అది వేరే స్ట్రక్చర్ టు పోతే అండ్ డూ సమ్థింగ్ అబౌట్ వచ్చి మళ్ళీ నేను పుట్టాను నేను పోతాను అంటే కుట్ట ఇక్కడ పుట్టింది లేదు పోయిందీ లేదు ఇక్కడ అమరు కహ ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తప్ప ఫ్యాన్లు దీపాల డిపార్ట్మెంట్ కాదు ఇది ఫ్యాన్లు దీపాలు కుడుతూ ఉంటాయి కొంత ఉంటాయి ఎలక్ట్రిసిటీ పుట్టలు పుట్టదు పవన్ రూపొంది కాదండి ఎలక్ట్రిక్ పవర్ హౌస్ లో పుట్టిన పుట్టలేదు నువ్వు తెలివి కలాలనుకుంటున్నారు పుట్టలేదు ఉంది నీళ్లలో ఉంది దాన్ని వైర్లలోకి పట్టుకొచ్చారు నీళ్లలో ఉన్న ఎలక్ట్రిసిటీని వైర్లోకి పట్టుకొచ్చారు అది పవర్ హౌస్ షీసైదం దగ్గర నీళ్లలో ఉన్న ఎలక్ట్రిసిటీ వైర్లలో పట్టుకొచ్చారు అక్కడ సింగరేణి సింగరేణి గారు ఇబ్రాహీంపట్నం ధర్మల్ పవర్ స్టేషన్ దగ్గర కోళ్ళు కోళ్ళు బొగ్గులు రాక్షసి బొగ్గు ఉంటారు రాక్షసి బొగ్గులో ఉన్న ఎలక్ట్రిసిటీ వైర్లలో పుట్టుకొచ్చారు ఈ చిన్న చిన్న జనరేటర్లు ఇక్కడ పెట్టుకుని ఉంటారు చూడండి డీసెల్ లో ఉన్న ఎలక్ట్రిసిటీ వైర్ లో పుట్టుకొచ్చారు ఉన్నదే దాంతో వీళ్ళు క్రియేట్ చేసేది ఉండదు అమృత రియాక్టర్ ఉంది కల్పకం ఆటంలో యురేనియం ఆటంలో ఉన్న ఎలక్ట్రిసిటీ బయటించారు ఉన్నదాన్ని తెలుసుకోవడమే మీరు నేను సృష్టించి అక్కడ పుట్టిది లేదు పోయేది లేదు ఎలక్ట్రిసిటీ అలాంటిదే అంతర్యాలు కూడా అట్టిది అది మీ స్వరూపము ఇష్ట మనస్సును కూడా పరిశీలించాలి కళ్ళని పరిశీలించాలి కళ్ళల్లో అంతర్యాదు ఉన్నాడు మెడిటేషన్ ఈ కళ్ళకి చూపుని ఇస్తూ అనుగ్రహిస్తూ అంతర్యాదు అడుగుస్తుంది అలాగే ఈ మనస్సుకి సంకల్పాన్ని అనుగ్రహిస్తూ సంకల్ప శక్తిని ఇస్తూ అంతర్యాన్ని మనస్సు వెనక ఉండి ఈ మనస్సును నడిపిస్తున్నాడు అని మీరు మనస్సును పరిశీలిస్తా మీరు కళ్ళల్లో అంతర్యాల్ని మనస్సులో అంతర్యాల్ని పరిశీలిస్తే అది మెడిటేషన్ అయిపోయింది ఆల్రెడీ ఇట్ ఈస్ మెడిటేషన్ మెడిటేషన్ అంటే దానికి ఏదో దాని కూర్చుంటూ మళ్ళీ ఏదో పెద్ద వ్యవస్థ తయారు చేసి అది ఎవరికి అర్థం కాని తయారు చేసి పెట్టి అలా కల్లా మీరు ఇంటి దగ్గర కూర్చోండి జటానిక కూర్చోండి దా పీల్చి ఉడిచిపెడితే ఓంకారాన్ని భావన చేయండి మెడిటేషన్ అయిపోయింది కళ్ళు మూసుకునే నేత్ర ధ్యానం ఈ కళ్ళలో పరమాత్మ ఉండి దీనికి చూపును అనుగ్రహిస్తున్నాడు చూపు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కళ్ళకేది చూపు ఎక్కడి నుంచి వచ్చింది ఏదో ఒక మహాశక్తి ఉన్నది అది హృదయంలో ప్రకాశిస్తూ ఈ కళ్ళకి చూపును అనుగ్రహించింది అయితే మెడిటేషన్ దెడిటేషన్ దంటేనే భక్తి అది భక్తి అంటే భక్తి అంటే ఒళ్ళంతా నామాలు లేకపోతే బూడితులు పెట్టేసుకుని గెలు వేయడం కాదు అలాగే చేయడం తొందరతనం భక్తి అవ్వదు ఇది భక్తి తెలుసుకుంటే భక్తి అవుతుంది తప్ప ఉంటే బోగ పెడితే వృధ పెడితే భక్తి అవుతుందా మెడిటేషన్ మెడిటేషన్ అంటే ధ్యాన మందిరము అలా రెండు కోట్ల రూపాయలు పెట్టి మందిరం ఒకటి అక్కడ ఎవరు ఉండడం ఒక ఆయన పొద్దున్నే వచ్చి అగరబీలు పెట్టి దీపాలు వెళ్ళి వెళ్తుంటారు ఇంకా మళ్ళీ వాళ్ళు అటుకేసి వెళ్ళారు ఎందుకంటే ధ్యానం చేయాలి దైవేవిడికి చాలా బిజీగా ఉంటారు అందరూ ధ్యాన కట్టుకోవడం తప్పేం కాదు పాయింట్ ఏ ధ్యానం మీరు చేయండి మందిరం ఉంటే ధ్యానం చేస్తారా లేకపోతే మనస్సు ధ్యానం చేస్తారా ఆ మనస్సుకే చూడండి ఆ మనస్సు పరిశీలిందండి ఆ మనస్సులో ఏముందో మీకు తెలుసా తెలియదు అది ఎప్పుడు ఏ ఆలోచన పట్టుకొస్తుందో మీకు ఏమైనా ఐడియా ఉందా లేదు ఇదిగే మాట వలసకి నా మనస్సు అని అనుకోవడమే తప్ప అది మీ మనస్సు కానే కాదు మనస్సు దాని వెనకాల ఉందో శక్తి ఆ శక్తి నుంచి దాన్ని అధిక అదు పనిచేస్తూ ఉంటాడు మన మనస్సు మన ఆ మనస్సు వెనకాల ఉన్న మహాశక్తికే అంతర్యామి అని చెప్పి మనస్సు కూర్చుంది కూర్ మనస్సు జడమే ఇవన్నీ జడములే కానీ చేతన సంబంధం అవుతుందిగా ఫ్యాన్ ఫ్యాన్ జడది అలాగే మనస్సు కూడా జడమే కానీ చేతన సంబంధం అవుతుందిగా కాబట్టి మనస్సు లోపల అంతర్యాన్ని పరమాత్మ ఉన్నాడు అంచేతనే నువ్వు మనిషిని చూడకు మనస్సును కూడా చూడకు ఆ మనస్సు వెనక ఉన్న అంతర్యామిని చూడు మనిషిని చూస్తే మనవాడు నావాడు పై వాడు అనే మాటలు వస్తాయి మనస్సును చూస్తే వాడు ఇల్లాడు అల్లాడు నన్ను ప్రేమించాడు నన్ను ఉద్దేశించాడు ఇల్లి మాటలు వస్తాయి ఆ మనస్సు వెనుక అంతర్యామిని చూడు ఆత్మ యశత ఆత్మ అది నీకంటే తిన్నము కానే కాదు ఎస్ చిితిష్ట వచోోంతరదరీరంతరో యమతి ఆత్మా అంతర ప్రతి ఈవళ మేడిగా ఉంది అని తెలిసిందా లేదా అది త్వక్ అట్లా త్వక్ అంటే అంత సూక్ష్మంగా ఉంటుంది ఒకసారి నేను థర్మోమీటర్ చూశాను రూమ్ టెంపరేచర్ రూమ్ లో ఉన్న టెంపరేచర్ చూసి థర్మోమీటర్ అదే తప్పు చూపిస్తూ ఉంది రాని తప్పది దాన్ని క్యాలిబ్రేట్ చేయటం లాగా అవసర పారసీం కూడా పెట్టండి తప్పది లేదా మీకు ఎలా తెలు అన్న తక్కు ఉందిరా బాబు తెలిసింది ఎండలు బాగా పెరిగి వేడి బాగా పెరిగింది అని మీకు ఎలా తెలుస్తుంది సక్కు భగించి తర్వాత వేడిలా కూర్చొని పాఠం చెప్తుంటే వెనకాలంలో ఒక దోమ పురుషన్న అలా బాలు బాలడం కూడా సొక్కా మీద బాగుంటుంది చొక్కా మీద దోమం అనితే మీరు తెలుసుకో మరి ఆ స్వగీంద్రియములకు అంతటి సున్నితమైన జ్ఞానము సూక్ష్మమైన జ్ఞానం ఎక్కడికి తెలిసింది అంతర్యామి యొక్క మహిమ ఉంటా అంట ఆ అంతర్యామియే మీ యొక్క ఆత్మ అమృత విజ్ఞానే విజ్ఞానా విజ్ఞానం వేద ఎస్ విజ్ఞానం శరీరం సో విజ్ఞానమంతరో త ఆత్మా అంతరమరుక విజ్ఞానం అంటే బుద్ధి మనస్సుకి బుద్ధికి తేడా ఉంటాయి ఇప్పుడు ఏవో ఆలోచనలు చేసుకుంటూ ఉంటున్నారు అనుకోండి దాన్ని మహస్సు అంతా లెక్కలు ఏవో లెక్కలో లేకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ లేకపోతే వ్యాకరణమో చదువుకుంటున్నారనుకోండి దాన్ని బుద్ధి అంత అంటే వాడిని బుద్ధిని ఏదైనా తిప్పాను నీకు మహస్సు లేదు అది లేదనే అంట అంటే మనస్సు ఇచ్చిమించు మటు ఎవరికి ఉంటుంది చదువుకున్న వాళ్ళకి ఆ శ్రద్ధ కలవాలకుంటుంది దాని పేరు బుద్ధి అంటే గంభీరమైన విషయములను తెలుసుకునే అంతఃకరణముకల్పాలు చేసే అంతఃకరణము మనస్సు లోకైన విషయాలను తెలుసుకునే అంతఃకరణము బుద్ధి మనస్సులో కూడా అంతర్యానీయ గలడు బుద్ధి కూడా అంతర్యానీయ గలడు విజ్ఞానము అంటే బుద్ధి అర్థం ఓకే విజానా విజ్ఞానం బుద్ధి ఓకే భాష్యం అధ్యాత్మం ప్రాణే సో ప్రాణశానికి అర్థం ప్రాణవాయు సహితే జ్ఞానే అది ప్రాణము అంటే ముక్కు ఎందుకంటే ఇక్కడ ఇంద్రియములో ఇస్తుంది కదా ఇంద్రియము కన్ను చెడి కాబట్టి ముక్కు ఎవరు ముక్కు అంటున్నారంటే ముక్కులో ప్రాణవాయువు కూతుంది కదండి ప్రాణవాయువుతో కూడిన ముక్కు వాచి ఉన్నాడు విజ్ఞానే బుద్ధి మిగతా వాడికి అర్థం రాయలేదు విజ్ఞానే అన్నదానికి అర్థం రాశారు ఓకే విజ్ఞానంలో ఉన్నాడు బుద్ధిలో ఉన్నాడు అని కాదు విజ్ఞానం అంటేనే బుద్ధులు అక్కడికది అయిపోయి ఇంకా తర్వాత అసలైన ఘట్టం తర్వాత వస్తూ ఉంది మంత్రం అదు శమంత కన్ను చూసే శక్తి కన్నుకు చూపు ఉన్నది ఈ చూపుతోటి బయట ఉండేవన్నీ చూడగలుగుతారు ఈ కన్నుకి ఆ చూపు అంటే చూసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ అంతర్యాలు నుంచి వచ్చింది మరి అయితే ఈ కన్ను అంతర్యామి నుంచి పొందిన చూపుతో అన్నింటినీ చూసుకోవచ్చు కదా ఆ అంతర్యామి చూడగలటేతమే టు నో అందు దేవుడు కనబడ్డాడు అని ఎవడైనా అంటే అది యాక్షన్ తమ్ము కాదు అంచేతనే వీళ్ళు కూడా దేవుడు జాగ్రత్త అవస్థలో కనబడ్డాడని చెప్పరు దేవుడు స్వప్నంలో కనబడ్డాడు అంటే జాగ్రత్త అవస్థలో కనబడితే దేవుడు అవడని ఏదో డౌక్ ఉంది ఇప్పుడు మీకు కృష్ణుడు జాగ్రత్త వ్యవస్థలో కడమని నాకు దేవాలయం కట్టు అని చెప్పాడు అనుకోండి వాడు ఎవరో నాటకాలు కల్పనేవాడు నన్ను నన్ను వెంటకారం చేయడం కోసం ఎదురు చేస్తున్నాడు అని మీరు ఎంప్రూవ్ చేసేస్తారు వెంటనే దేవాలయం కట్టని మొదలు పెడతాం వెరీ స్మార్ట్ కానీ స్వప్నంలో కనబడి చెప్పాడు అనుకోండి మీరు మొన్నడు మళ్ళీ డౌన్లో పడతారు కాబట్టి చూడండి కన్నుతో చూచింది దేవుడు కాదు దేనినైతే మీరు కన్నుతో చూస్తారో అది దేవుడు కాదు అది చూడటానికి కావలసిన శక్తి కన్ను వెనక ఉండి కన్నుకి ఇచ్చినవాడు దేవుడు కాబట్టి దేవుడు కన్ను వెనక ఉండి చూసేవాడే కాని కన్నుచే చూడబడేవాడు కాదు మా చిన్నప్పుడు మేము సినిమాలకు పోతూ ఇవ్వడం సినిమాలకి వెళ్లే వాళ్ళ పేరే కానీ చదువు ఎప్పుడు తేడా రానివ్వలేదు చదువు అనివ్వడం సినిమాలకి చూసేవాళ్ళం నేను చదువు చదువు నడిచేది అది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ నాకు అలా గుర్తు నేను అలా అనుకుంటా రెండవ పాయింట్ ఈ సినిమాని పరిశీలించడం అనే ధోరణ ఆ సినిమా నుంచి శ్రీరామకృష్ణ వారిని వీళ్ళందరూ పడవలో కూర్చొని ఇల్లు తీసుకెళ్లేవారు ఎందుకంటే అంటే ఎందుకు తీసుకెళ్లేవారు అంటే ఆయన సత్సంగం చేసినప్పుడు దృష్టాంతాలు ఇస్తాడని తీసుకెళ్ళేవారు ఆయన ఇంట్లో కూర్చుంటే దృష్టాంతాలు పడవలో కూర్చొని ఓ పది మంది పైన తీసుకెళ్లి మళ్ళీ పైకి వెనక్కి తీసుకొస్తే ఆయన అన్ని చూసుకునేవారు ఇంకా దృష్టాంతాలు ఇచ్చేవారు ఈ సంవత్సరంలో ఉడిపోతారు మనుషులు ఈ చేపలు వాళ్ళలో పడ్డట్టు పడుకుంటారని లేకపోతే పాము కప్ప దృష్టాలు ఇవన్నీ కూడా ఆయన ఇచ్చే దృష్టాంతాలన్నీ కూడా ఆయన తిప్పినప్పుడు చూసినవే ఆ ఆ సినిమాలకు వెళ్లి ఈ దృష్టాంతాలు దొరికి ఉంటా ఓసారి నాకు డౌట్ వచ్చింది ఈ జనం నిండేదా లేదా అది వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని డౌట్ వచ్చింది జనం ఎంజిన్ లో చూసుకుని మొదలు పెట్టేవారు టైం కు మొదలు పెట్టేవారు కాదు సినిమాలు ఏదంటే ఆరు గంట ఆరు మొదలవు జనం నిండాలి ఎంత కొండ నిండాలి బస్సు దాకా బస్సు పెట్టనే నాలుగు గంట నాలుగు గంటకి బయలుదేరి వెళ్ళిపోదు జనం వచ్చేదాకా ఆగుతాడు పది నిమిషాలు ఆగుతాడు అక్కడ సైకిల్ మీద మీద రైతులు వాళ్ళు వస్తారు ఊరు వాళ్ళు పది నిమిషాలు టైం వాళ్ళకి ఇవ్వడం ఏమన్నా నిండినట్టు వాడికి ఎలా తెలుగు ఇంకా మొగలు పెట్టలేదు ఇంకా నిండలేదు కదా నిండినట్టు ఎలా తెలుస్తుంది అండి అని డోల్ వచ్చింది నాకు అంటే అక్కడ చిల్లు ఆ చిల్లు చూస్తాడు వాడికి మనందరం కనపడుతున్నాం కానీ మనకి వాడు ఎప్పుడు కనపడతాడు వాడు ఏమైనా కనపడతాడేమో నేను చాలా ప్రయత్నం చేశాను కనపడుతుంది మనం కనపడతాం వాడు వాడు మనకు కనపడతాడు అదృష్ట ద్రష్ట వాడు కనపడతాం అని అన్ని చూస్తూ ఉంటాడు అలాంటి వాడు లోపల ఉన్నాడు వాడు కష్టది లోపల కూర్చుని అన్ని చూస్తున్నాడు కానీ వాడు మాత్రం కనపడతాడు ఆ శుశ్రోత శత అన్ని వింటూ ఉంటాడు వినబడ్డాడు అతన ఎప్పుడైనా దేవుడు కనపడ్డాడంటే నో కనబడేవాడు దేవుడు కాదు టు నో గాడ్ ఈ కొంతమంది ఈ యోగులు ఉంటారు వాళ్ళు కనపడవా కనబడ్డాడు అది వినబడ్డా దేవుడు ఇంట్లో స్వామిజీ తల వెళ్ళకూడదు చేస్తుండే వాడు దేన్ని ఆయన పరిహాసం చేసేవాడు ఓషి పరిహాసం చేయడం నేను కొంత ఆయన దగ్గర పట్టుకుంటాను విని విని సో ఆయన ఎలా పరిహాసం చేసేవారు అంటే లోపల్ నుంచి ఎవరు సౌండ్స్ వస్తున్నాయి గాడ్ సౌండ్స్ అని వీళ్ళు చెప్తారు ఈ గాడ్ సౌండ్స్ అంటే ఆయన ఉన్నారు గ్యాస్ ప్రో ఎలా చేసే సౌండ్స్ తప్ప గాడ్ సౌండ్స్ ఏమీ ఉండవు చెప్పేవారు ఆయన ఆ క్లాస్ లో ఒక డైరెక్టరేట్ దాన్ని తీసుకుంటే కూడా ఆయన వేరే గోడ ఆయన నీళ్ళు వెళ్ళమా సౌండ్ అన్నీ దాంట్లో ఘాట్లు అలాగే వేయడం లేదు ఘాట్ ఏమి సౌండ్ రావు అంగిల్ లోపలి నుంచి సౌండ్ పెట్టు కాబట్టి తర్వాత ఇంకో సౌండ్ అనాహత అంటే ఇక్కడ సౌండ్ వస్తుంది ఎక్కడైనా సౌండ్ రావాలంటే దేన్నైనా డ్రమ్ము కొట్టాలి ఆహత ఇది కొత్త కర్లేకుండా వచ్చేస్తూ ఉంటుంది అనాహత సౌండ్ అదే అదే సమస్య అది గ్యాస్ట్రోయిడ్ రావాలి సమస్య అనాహత లేదు ఏమీ లేదు అని ఆయన డిస్మిస్ చేసిన పరిశీలి ఈ కుండలని వాళ్ళందరూ అనాహత అనాహత మూడు అంతా రాసి పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళ అనాహత అనాహత లాగా ఎదురు చూస్తూ ఉంటారు స్వామీజీ అది ఇక్కడి నుంచి వస్తున్నది ఇక్కడ అలా అని చూస్తుంది అది వచ్చి ఆయన పూర్తిగా డిస్మిస్ చేసేవారు అస్సలు హెలికాప్టర్ కి రానిచ్చి ఉంటారు ఎందుకంటే మిస్లీడింగ్ మిస్ఇన్ఫర్మేషన్ దేవుడు సౌండ్ లేవుండదు దేవుడికి సౌండ్ లేవు అన్ని సౌండ్లు ఆయన వెంటాడే తప్ప ఆయనకంటూ సౌండ్లు ఏ ఉండవు ఈ సౌండ్ దేవుడు యొక్క సౌండ్లు అలా ఏ ఉండవు అలా ఏ ఉండవు అంచేతనే ఆకాశవాణి పలికింది అక్కడి నుంచి పయనించేట్లు సౌండ్ వచ్చింది ఇవన్నీ కూడా కథలు అది దేవుడు అయితే కాదు దేవుడికి సౌండ్ లేవు ఉండవు ఎందుకని ఆయన నోరు అయా ఉండదు దేవుడికి మన నోడునే దేవుడు నోడు అంటే మన నోడే దేవుడికి నోరు చూసాం వాక్ ఆయన కంటూ నోలే ఉండదు కాబట్టి సౌండ్ లేవు ఉండవు అశుత ఆ మతో భావన చేసినది దేవుడు కాదు ఎందుకంటే మనస్సుతో భావన చేయబడేవాడు కాదు ఆ మంత మనస్సుతో ఇతరమును భావన చేసేటువంటి శక్తి రూపంగా దేవుడు ఉన్నాడు తప్ప దేవుణ్ణి మనస్సుతో భావన చేయడము కుదరదు అది దేవుణ్ణి భజన చేయడం లాగ మరి మనస్సుతో భావన చేయలేకపోతే భజన చేయడంలాగా అంటే నిశ్శబ్దమే భజన భజన నిశ్శబ్దం అంటే మనస్సు నిశ్శబ్దంగా ఉండాలి ఇప్పుడు ప్రశ్న ఉంటాయి ఓ నమ శివాయ అంటే భజన అవుతుందా నిశ్శబ్దంగా ఉంటే భజన అవుతుందా మనస్సు నిశ్శబ్దంగా ఉంటే మనస్సు నిశ్శుద్ధం బాహ్యమైన నిశ్శిద్దంగా మనస్సుతో ఓమ శివాయ అని మంత్రజపం చేస్తే భజనయ మనస్సు నిశ్శబ్దంగా ఉంటే భజనయా అని ప్రశ్న అని ప్రశ్న దీని మీద స్వామి రామశుభ్రదీ మహారాజ్ ఏం చెప్పారంటే మనస్సుతో ఓర్ణమ శివాయ అని భజన చేస్తే అజిద్వైతం అది విలిమినది మనస్సు నిశ్శబ్దంగా ఉండి ఆ నిశబ్ద చైతన్యమే ఆత్మ అని తెలుసుకుంటే అది యథార్థమైన భీవోషన్ అని చెప్పిన నమశివా ద్వైతం శివోహంలో అద్వైతం అది సుప్రీం కాబట్టి మనస్సుతో తెలియబడేవాడు దేవుడు కాదు మనస్సు తెలియటకు మనస్సుతో సర్వము తెలియటకు వెనుక ఉన్న శక్తియేవుడు కాబట్టి మీరు దేవుణ్ణి భజించాలంటే మనస్సుని సాక్షిగా దర్శించి మనస్సు నిశ్శద్ధంగా ఉంటే ఆ ప్రకటమయ్యేటువంటి ఆ చైతన్యము అసత్ ఆ అదియే దేవుడు అంటే అన్నారీ మనకి తరంగ లోక్లే బస్ కాబట్టి అమతో మంత అవిజ్ఞాతో విజ్ఞాత చూడండి మీరు పాండిత్యంతో తెలియబడేవాడు దేవుడు కాదు పాండిత్యముతో సర్వమును తెలుసుకునేటువంటి బుద్ధిశక్తి కలదు దానికి దాన్ని అనుగ్రహించే చైతన్యమే దేవుడు అవుతాడు తప్ప పాండిత్యంతో తెలియబనేవాడు మాత్రము దేవుడు కాదు అవతారిక పృథివ్యాధిదేవత మహాభాగా సభ్య మనుష్యాదివత్ ఆత్మని తిష్టంతం ఆత్మనోమి అంతర్యామి పృథివీదేవతూ అగ్నిదేవతయందు వాగ్దేవత సరస్వతి అన్ని దేవతల ఎందు అంతర్యామియే ఉన్నాడు ప్రతి మనుష్యుడులో అంతర్యామియే ఉన్నాడు మనుష్యుడంటే వీడి అజ్ఞాని కనుక వీడికి లోపల ఉన్న అంతర్యాతి తెలియట లేదు సరే అర్థం చేసుకోగలుగుతాము ఈ దేవతలు మహాభాగా సత్య పృథివీ దేవత వాయుదేవత అజ్ని దేవత ఆదిత్య దేవత ఈ దేవతలు గొప్ప సమర్థత గొప్ప సామర్థ్యము కలిగిన దేవతలు మనం ఎప్పుడైనా ఉదరమైతే దేవతల్ని పూజలు చేస్తూ ఉంటాము మనకి ఎన్నెన్నో వరములను ఇవ్వగలిగిన సమర్థులైన దేవతలు ఈ దేవతల లోపల ఉన్న అంతర్యాదుని వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు మనుష్యులు మనం తెలుసుకోలేకపోయాము అంటే అసలే అది అర్థం చేసుకోగలుగుతారు కానీ దేవతలు కూడా తమ హృదయంలో ఉండే ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని ప్రశ్న దానికి మౌలికమైన సమాధానం ఏదో తెలుసినా మనిషి అయ్యేది దేవత అయ్యేది తెలియబడేది దేవుడు కాకూడదు విశ్వరూపము దేవుడు ఉంటాడు తప్ప మీ బుద్ధిలో మీరు తెలుసుకున్నది దేవుడు కాదు మరి ఉపనిషత్తు కదా అధ్యక్ష నేను చూసుకోను ఉంటుందో నువ్వు చూసుకోవాలి నీకు ద్వైతం కావాలంటే ఉపనిషత్తు జోలికి వెళ్ళబోదు నీకు దేవుడు కావాలి ఎలాంటి దేవుడు కావాలి పూజ చేసుకోవడానికి అక్కడ కూర్చోబెడితే పడి కూర్చుని పడుతుంటే దేవుడు కావాలి వీడు పూజ పేరుతో ఎన్నెన్నెన్నో చేస్తూ ఉంటాడు అభిషేకం అంటాడు నీళ్లు పోయారు కదా నీళ్లు పోస్తాడు తర్వాత నెయ్యి పోస్తాడు నెయ్యి అభిషేకం చేస్తుంటే కూర్చోవాలంటే వాడు దేవుడు తర్వాత తేలి పోస్తాడు మరొకటి పోస్తాడు మరొకటి పోస్తాడు పోసిన తర్వాత అదంతా క్లీన్ చేస్తాడు ఆ తర్వాత పువ్వులు టన్ను ఒక టన్ను పువ్వులు వేస్తాడు రెండు టన్నులు పువ్వు వేస్తాడు నీకు అలాంటి దేవుడు కావాలంటే అంటే అలాంటి దేవుడు కావాలి చేతులు కాళ్ళు కట్టేసి కుట్టు పెట్టి మీరు చేసిన సాఫల్యాలన్నింటినీ చేయించుకునే దేవుడు మీకు కావాలి అంతే కదా ఆ దేవుడు మీరు కోరికలన్ని కేతారు మీ దేవుడికి రెండు సమస్యలు ఒకటి మీరు చేసే అల్ల నుండి సభ విధ లేనితో మీరు చేసే పుచ్చు వేషాలన్నింటినీ శక్తి భరించి కూడా అయి ఉండాలి దేవుడే మీకు ఉపయోగపడతారు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు కోరికలన్నీ తీరుతారు మీకు అలాంటి దేవుడు కావాలా మరి ఉపనిషత్తు దగ్గర ఎందుకు కుర్చీ కొడుతున్నారు మీకు మీకు అలాంటి దేవుడు ఇక్కడ దొరకడం పాయింట్ అర్థం అయింది ఇక్కడ దేవుడు అంతర్జాతీయ రూపంగా ఉంటాడు తెలియబడేవాడు కాదు ఇంతవరకు చెప్పడం అదే కదా ఆ పరమాత్మనే ఆత్మ రూపముగా తెలియతయే పరి ముందు అంతర్యామి అని తెలుసుకోవాలంటే మొదటి స్టెప్ లో భక్తి ఆత్మరూపముగా తెలియక భక్తి యొక్క పరాకాష్ఠ్య భక్తి అంటే ప్రేమ భక్తి అంటే ప్రేమ అంటే అంతర్యామిని ప్రేమించుట దేహాన్ని కాదు ప్రేమించడం అంతర్యామిని ప్రేమించుట అది భక్తి అంత నైతత్పురుష నా దృష్ట అదృష్ట అదృష్ట అంటే మీరు అదృష్టం అనే అలాగే తెలుగులో అదృష్టం కాదు తెలుగులో ఏవో మాట్లాడుతూ ఉంటారు అవన్నీ ఇక్కడ పెట్టకొచ్చు నా దృష్ట అదృష్ట అంటే నా దృష్టు కిత్ ఆ వాక్యం చూడండి ఆ వాక్యం యొక్క ఇంప్లికేషన్ మీకు అర్థమైందా తెలుగులో ఏముందో చూడండి అంతర్యానీ చూడబడేవాడు కాదు అనగా ఎవ్వరికైనా కంటి ద్వారా మనస్సులో ఏర్పడే దర్శనం టికెట్ జరువులు కాదు నేను తెలుగుకి వెళ్లి చూసొచ్చాను కాసి వెళ్లి చూసొచ్చారు లేకపోతే మరో తోటికి వెళ్ళి చూసి వచ్చారు ఎవరు దేవుడు మరి దేవుడు చక్షుద్ధి కస్యచిత్ ఎవరికైనా కూడా చక్షుద్ధర్శన విషయీభూత నా అంటున్నాడేమి మరి చందర్ భగవత్పాదులు భాషల్లో అలా అంటున్నారు ఏమిటి మరి దీన్ని విషయం చేసుకోవాలి చూసుకోవాలి అంచేతనే నేను ఇక్కడికి వెళ్ళాను చూస్తాను అక్కడికి వెళ్ళారు చూస్తానని నాతోటి అన్నప్పుడు నేను అంటాను ఎందుకు మీరు కష్టపడుతున్నారేమో చూసుకోండి డబ్బు ఖర్చు పెట్టడానికి ఇబ్బంది అవుతుందేమో చూసుకోండి పర్వాలేదు డబ్బులు ఉన్నాయండి మా దగ్గర డబ్బుల గురించి ఇబ్బంది లేదు డబ్బులు ఎలాగో ఉన్నాయి ఖర్చు పెట్టడం తప్పేం కాదు కానీ అక్కడ మీరు తోసేసుకుంటూ క్యూలో ఇబ్బంది పడతారేమో చూసుకోండి అలాగే ఇంక్రిమెంట్ సెంటర్ లో ఇక్కడ అక్కడ ఏర్పడితే తింటే ఏదైనా ఇన్ఫెక్షన్ పట్టుకుందంటే ఇన్ఫెక్షన్ మొదలవుప్పుడు ఇన్ఫెక్షన్ ఉంటే పెన్సిలిన్ ఇంజెక్షన్ ఉండేవి రామ బాణంలాగా ఉండేవి బెంజైన్ పెన్సిలిన్ పొటాషియం నాలుగు ఇంజెక్షన్లు ఇచ్చేస్తే సెట్ అయిపోయి అన్ని ఇన్ఫెక్షన్లు పోయేవి ఇప్పుడు ఏది పోవదు ఇన్ఫెక్షన్లు పోవు అవి పట్టుకున్నాయంటే అలా కాల నీ కాలనీ ఏర్పాటు చేసేసుకుని శరీరంలో ఉండిపోతాయి కాబట్టి దేవుడి దర్శనం అని చెప్పేసి ఇక్కడికి అక్కడికి పరుగులు చేసి అక్కడ శుచి శుభ్రము ఏమీ ఉండదు చాలా అల్లరి చిల్లరిగా అంత అంత బోలకంగా ఉంటుంది మీరు కంగారు కూడా పరుగులు చేయడు అని నేను చెప్తా ఉంటా నేను ఒకసారి స్నానం చేయాలి స్నానం చేద్దాం నది కదా నది స్నానం చేసి చాలా కాలం ఇక్కడ ఈ కావునా పవిత్రంగా ఉంటుందేమో నాగార్జున సాగర్ దగ్గర పవిత్రంగా ఉంటుందేమో స్నానం చేద్దాము అని నేను ఐదు మైళ్ళ దూరం వెతిగా నాకెక్కడా స్నానం చేయడానికి యోగ్యమైన చోటు దొరకలేదు స్నానం మనం వెళ్ళి స్నానం చేయగలుగుతాము అన్న చోట చాలా కష్మలంగా ఉన్నది చాలా కష్ కలుషితంగా ఉన్నది ఒక చోట శుభ్రంగా ఉందన్న చోట వెళ్లి స్నానం చేసే పరిస్థితి అక్కడ లేదు ఒక ఘట్టం లేదు ఇప్పుడు కాలుచే నెత్తుకుంటే ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగలేదు కదా కుర్రాలు చేసినట్టు మనం పెద్దవాళ్ళని చేయలేము నేను స్నానం చేయలేకపోయాను మొన్న బాసర్ వెళ్లినప్పుడు బాసర్ ఏదో సందర్భంలో కొన్ని బోదావరణ ఒకసారి స్పృష్టిద్దామని అనుకున్నా కానీ అక్కడ వాతావరణం ఉండే ఎంట్రీ పాయింట్ and uh, the poovadi dairy so polluted and uh, so bad that you go feel like touching that it was edana infection pettukunnannu konni na bhayam nadi infection pettukunnante you will be suffering for for a long of time a infection hogaldu chaala kashtapadalu idanta edhi cheppanante కచిత్ుర్దర్శన విషయీభూత ఆ పరమాత్మ ఎవరికైనా సరే అంటే మనిషి కావచ్చు దేవత కావచ్చు కంటికి ఎదురుకుండా కనపడి విషయముగా ఆవాడు అదృష్టూ చిక్షుషి సన్నిహిత్రష్ట హ్యాండ్ అంటే కంటికి ఎదురుకున్నా ఉండడు ధనబద్లో దానికి భిన్నంగా ఆ చూపుకి బాగా దగ్గరగా కంట్లోనే ఉన్నాడు చక్షుషి సన్నిత వాళ్ళ కంట్లోనే ఉన్నాడు కన్ను లోపలే ఉన్నాడు ఎలా ఉన్నాడో తెలుసునాడై ఉన్నాడు అంటే చూపు అనే రూపంలో ఉన్నాడు చూడబడేది అనే రూపంలో ఉండడు చూపు అనే రూపంలో ఉన్నాడు కాబట్టి అదృష్ట ద్రష్ట చూపు అనే రూపంలో ఉన్నాడు కనుక అన్నింటినీ చూడడం కానీ తాను స్వయముగా చూడడం అదృష్టోటెక్ లో మనిషి చేసేద్దాము నెక్స్ట్ క్లాసు బుధవారం అంతర్యాతం బ్రాహ్మణం పెట్టుకున్నాము బుధవారా ఐదు అంతా బ్రాహ్మణ ఐపోతే రామాయణంలో ఆలోచన చేసుకుంటున్నా